కీర్తన నూట అరవై కొండో నుయ్యో కుమతులాలా తండుముండు తట్టుముట్టు తాకై నగనుడీ కాకి ఓటు జముచేత కందుకు మరుచేత మా కాపని గాదు మనుజులాలా ఓ కుమని యాపరాదు పొమ్మని చెప్పగరాదు మీకు మీకే చూచుకుండు మీరే కనుడు గాములి పుట్టమీది కప్పు తోలు పై కప్పు నే మా ఎరుగము నిపుణులాలా పాము నోరికడి మీ ప్రాణపుటూరుపుగాలి జాము జాము మేలు గీడు తగ్గజేయగనుడు చింతకిందు రాపుల కూటమి పొందు ముచ్చో చిచ్చో మూడులాల ఎచ్చరికతోడ వేంకటేశుదాసుల గూడి పచ్చి గచ్చు మేని తోడ భయమెల్ల బాయుడు